సోద్ర మేసో ప్రభ పరచున్న దేవ నీకు వందల యేసవ ప్రభ ఇజ్రాల్ మహాదేవ పరచున్న దేవ అబ్రహాం సాకుల గొప్ప దేవ కలవరిస ప్రభో తిరిగి లేచి మాకు వచ్చిన శిక్ష కొట్టి మీ యొక్క రత్నం ధర ఈ దినంత మనం జ్ఞాపకం చేసుకొని దినం ఎంత నడిపించును ఈ దినమంత ఎంతమంది చూడలేక ఉన్నారు నా దివా నీ కృపాధర మనకు సజ్గులు పెట్టడానికి వందల ఏసో ఆత్మల భారం కన్నీల ప్రాథం దేయండి నా దీవానికి సుతం ఎంతో భయంకర రాక సమీప ఉంది ఎక్కడ చూసే కలవరం నా దీవానికి సుతం ఎక్కడ చూసే ప్రభా నీ రాకడై తొరుగుంది ప్రభ సేవ చేయాలా అలరియా నీ కోసం ప్రభ అల భారం దయిచేయండి పాట ధర నడిపించి ప్రతి ఆటగా ధర కాల్చేసి నా ధర మీ ఆయాసంగత తీసేయండి యథార్థ యథార్థ ఉద్యమంగా నీ పోలిగా నీ సర్వం మీ ఆత్మ నీ వాక్యం మాకు పాత్రణ ఏ ప్రేమ నము నో న పలికిన శ్రుతి గీతము ఏషయని వేగతులకిరణము నో నెలిగిన రవికిరణము నాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మాను ఏలుగని స్నేహము నాలో నీశ్యము ఒక సంబరము ఏ సయ్యని ప్రేమ నా సొంతము నాలో నలికి నస్తుతి గీతము య్య నీ వేగతులకిరణము నాలో నెలి గి నరవికిరణము హే పాటి నన్ను ప్రేమించి నావు నీ ప్రేమలో నేనవు పాటిన ప్రేమించి నావు నీ ప్రేమలోనే నను దాచి నావు నా భారమంత నువ్వు మోసినావు నన్నింతగా నో హెచ్చించినావు నీ కృపలోనే నన్ను కాచినావు నీ కనికరమే చూపించినావు నీ కృపలోనే నన్ను కాచినావు కణికరమే చూపించిన నా వృధిలోనే నీ వాక్య జ్ఞానం నా మదిలోనే నీ నామరణం నిన్నే ఆరాధించి నీ దలోనే జీవించి నిన్ను నే పూజించి నీలోనే తరించి ఏ సయ్య నీ వేగ నా సొంతము లో నలికి నృతి గీతము ఈసయ్యని ప్రేమ ఆసుము నాలు న పలికి నృతి గీతము ఈసయ్యని వేగతుల కిరణము నాలు న వెలి గిన్న రవికిరణము ఏ నాడు నన్ను విడనాడలేదు మీడలోనే నడిపి నావు లోకాలమేలే రజు నీవే నా జీవనా వ గుర దారి నా గురి నీవే నింది నా ప్రాణనాదా పర్వత శిఖరం నీ మహిమారంతమైనది దివ్య సేరిత సాటి లేరు నీకు సర్వాధికారి మరణి దైవం నీవు మహిమో నతుడవు నీవేసీ ప్రేమ నా సంతమో పలికిన సుఖి గీతము ఏ శయని వేగ తులి కిరణము నాలు నవలి గి నవి కిరణము ఏ నాడురణి నీపము నా జీవితాని కియా ధర మను ఎన నాలో నిత్యము ఒక సంబరం ఏసయ్యని ప్రేమ నా సొంతము నాలోన పలికిన సుతి గీతము ఏసయ్యని వేగ తులికిరణము నాలో నెలిగిన రవికిరణము అలాలుయా మన మధ్యలో ఉన్న గాయత్రి సిస్టర్ గారు ఒక పాట పాడతారా సిస్టర్ సిస్టర్ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మి నాట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మి నాట్లు నేను వేరే ఎవరి నీ నమ్మాలేదయ్యాకుంటున్నాడు నాకు నీకు మధ్య దూరం నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యతనాది ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా య్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీ దుహస్తములు తాకాయి నన్ను పశ్చాతాపము కలిగేనాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు అస్తములు తాకయినను. పశ్చాతాపము కలిగేనాలో నేను పాపినని గ్రహించగానే అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేసాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే మనసు దాచింది నా పాపములు చేసాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదాచింది నా హృదయం నీతో నీకు వేరయ్యి మనలేనని నా హృదయం నీతో అంది నీకు వేరయ్యి మనలేనని అతిశయించేద నిత్యము నిన్నే కలిగున్నందుకు ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా అల థ్యాంక్ యూ సార్ అదన్న పేజ్ సార్ వాక్యంలో నడిపేయండి చూసుకున్నాం వాక్యం వాక్యం చూసుకుందాము జాన్ టెన్ లెవన్ ఇది ఏంటంటే టాపిక్ జీజస్ ఇస్ ద గుడ్ చేపడ్ దేవుడు ఒక మంచి కాపరి అని వాక్యము తెలవిస్తుంది సో ఈ వాక్యం ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాన్ని పిల్ల కలిని బంధనాలు కృతజ్ఞత స్థుతుడు స్తోత హలుడియ రజ పరిశుద్ర ఒక చర్వ శక్తి తర్వాత కర్రీ నీకు వందనాలి ప్రభా దేవాయసు ప్రభా మరి చిన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా దేవాయసు మరి యొక్క ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడండి మా యుద్ధాలు సాధించండి దేవాయసు ప్రభ మరి వాక్యం వినది మేము మర్చిపోకుండా అది మా రుద్ధాలు దాచుకోవాలా అనేకలకు మేము ప్రకటింప చేయాలా ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించుకుని ప్రార్థశ్యం తల్లి నాకున్న సొంత తలంపులను గద్దించి కొట్టివండి ప్రభ మా అందరూ జీవితాలని ప్రభా మర ఆత్మీయమైన కళ్ళను తెరవండి ఆత్మీయమైన చేయడం స్వస్థపరచండి మరి నీ యొక్క ఆత్మీయ మీద మాటల పైకల పైన రాసుకునేలాగా సహాయపడమని ప్రార్థిష్టం తండి మరి మీద మాకు తోడే అనిపించండి ఇవా మరి నా నోటిని తాకింబుట్టి స్వస్థపరిచి నీ యొక్క మాటల ప్రభా నా యొక్క నోట్లో సహాయపడమని ప్రార్థిష్టం తండి ఈ యొక్క పరిశుద్ధత్మ చేత నడిపింపు దయచేయమని ఏచు కృష్ణ ఆ మూలు ప్రార్థిష్టం తండ్రి ఆమెన్మైన్ జాన్ టెన్ లెవెన్ జాన్ టెన్ లెవెన్ ఏంటంటే and the good shepherd is given the right way. God found my greatest xyuati.. I am telling you, I know I should Cad then I should be happy with other men. One moment my 같 profesor is my American name. How many people 주세요 after the beginning? And Kevin, I answered your question dediği come here forever. I keep in nowology నాకు ముందు వచ్చిన వార వారందరూ దొంగలు దోచుకున్న వారై ఉన్నారు చూడండి దేవుని కంటే ముందు ఎవరైతే వెళ్ళినారో అది ఏం చెప్పబడుతుందంటే దేవుని కంటే ముందు వాళ్ళంతా ఎవరంటే దొంగలు వాళ్ళు దోచుకున్నవారు అంటే ఇప్పుడు ఈ లోకంలో ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఈ లోకరీతిగా చాలా మంది జీవిస్తారు కాబట్టి దేవుని బిడ్డలు నమ్ముకున్న వాళ్ళంతా జీవించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తారంటే లోకం చర్గా నడుస్తా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క సత్యాన్ని వెంబడించకుండా ఆయన సత్యము ప్రకటింప చేసినప్పుడు ఎక్కడైతే సత్యం ఉంటుందో ఆ సత్యాన్ని ఎవరు స్వీకరించారనమాట ఆ సత్యాన్ని అంతా తృణీకరిస్తుంటారు కదా నిజమైన ఏచుప్రభు కూడా మన దేవుడు మన ఏసయ్య మరి ఏచు ప్రభు కూడా స్వాత ప్రకటన చేసినప్పుడు కూడా ఆయన సత్యం అంత ప్రకటింప చేసినప్పుడు కూడా ఎవరు గుర్తుపట్టలేదు ఆయనని అందరు త్రోణీకరించినారు ఆయనని దేవుని దూషించినారు అన్ని చేసినారు కానీ చూడండి ఎప్పుడైతే సత్యము అనేది బయలుపరచబడుతుందో సత్యం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఎవరు స్వీకరించారు కానీ అబద్ధాన్ని తొందర స్వీకరిస్తారు అంటే దోచుకునేవారు దోచుకునే ఎట్లా ఉంటారంటే ఆ తీయగా మాట్లాడము వాళ్ళని దోచుకోవడము కదా సర్పం కూడా అధ్యయం చేసింది కదా ఆ ఎట్లా మోసపోయింది ఆ మంచిగా సర్పం ఏం చేసింది తీయగా మాట్లాడడం వల్ల ఆ మెయిన్ చేయడం వల్ల తను ఆ పండు తిని మోసిపోయింది అంటే ఆజ్ఞాత క్రమం పాపం అని అక్కడ సెలవిస్తుంది అంటే మోసపోయే సంగతి కూడా తెలియకుండానే మోసం చేయడము అట్లా జరిగిపోవడం వల్లనే తను ఆ పండు తినేవాల్సి వచ్చింది ఆజ్ఞాత క్రమము తను చేసింది కాబట్టి ఈ కాలంలో కూడా ప్రతి వాళ్ళు ఉన్నారు ఎక్కడ అంటే ఆ దేవుని నమ్మని వాళ్ళు దేవుని తెలుసుకున్న వారు కూడా అలాగే జీవిస్తున్నారు కదా ఎంతో మంది చూడండి ఏశ్ ప్రభు అనే పేరు అయితే ఉంది దేవుని యొక్క పేరు మరి ఆయన నామం పట్టుకొని ప్రతిదీ చేస్తారు చివరికి ఏమైపోతుందంటే వాళ్ళు వెంబడించేది ప్రతిదీ అబద్ధాన్ని వెంబడిస్తున్నారు ఎందుకంటే చెప్పే బోధా విధంగా ఉంది అబద్ధము అందుకే దొంగలు ఆ దేవుని కంటే ముందే వచ్చి దోచుకొని పోతున్నారు కదా ఇక్కడ అదే చెప్తుంది ఏసు కాబట్టి ఏసు మరణ వారితో ఇట్లా నేను గొర్రెలు ద్వారము నేనే దేవుడు ఆ ఒక ఆయన మనకి నాయకుడు ఆయన మనకు కాపని ఆయన మనకు ఎవ్రీథింగ్ కదా ఆయన మనకు అన్ని విధాలుగా ఉన్న దేవుడు మరి ఆయన నడిపించడంలో మనం నడవాలా కానీ దానికంటే నువ్వు ముందు పరిగెత్తుతున్నావు అనంటే అది దుష్టు కలిగింది కదా దుష్టుడు ఏం దేవుని కంటే ముందే పరిగెత్తుంది మనం పాట వాడతాం కదా చిన్న గొర్రె పిల్లలను నేను వేసాయా నన్ను మెల్లి మెల్లిగా నడిపించు ప్రభువా అని మరి మనం చిన్న గొర్రె పిల్లడం కాబట్టి ఆయన స్వరము వినాలా ఆయన స్వరం ప్రకటింప చేసినప్పుడు మనము ఆయన స్వరం పట్టుకొని వెళ్ళాలా కదా తొందర పాటము అనేది మనకు ఉండద్దు ఇక్కడ అదే జరిగింది దేవుని కంటే ముందొచ్చి అన్ని దోచుకొని వెళ్ళినారు అందుకే ఈ దొంగలు ఎట్లుంటారంటే తీయగా మాట్లాడము అనేకులను దోచుకోవడము అంటే దో దొంగలు అంటే దొంగతనం చేయడమే కాదు ఒక ఆత్మని ఏ విధంగా అయితే దోచుకోవడమో ఆ వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఆ అంటే దుష్టుడు వాళ్ళలో ఉండి ఆ విధంగా మోసం చేసి అనేక ఆత్మల వాళ్ళ వైపు నడిపించుకోవడం అనమాట వైపు నడిపించడం జరుగుతుంది కానీ ఆ మెయిన్ గా ఏంటంటే మనం మోసపోవద్దు ఈ చివ డిసైస్ల అదే జరుగుతుంది కదా ఎందుకంటే దేవుడు ముందే చెప్పిన మనకి ఆ మాథ్యూ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ లో అని చెప్పిండు కదా ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచపోకుండా జాగ్రత్తగా చూచుకున్నాడు అని అంటాడు దేవుడు అంటే ఎవరు ఎట్లా మోసం చేస్తాడో తెలియదు ఎవరు బోధ తెలియదు అందుకే ప్రతి వాక్యాన్ని మనం పరిశీలించాలా ప్రతి వాక్యాన్ని మనము ధ్యానించాలా ఎందుకంటే ఆ వాక్యంలో దేవుని యొక్క సత్యం ఎట్లా చెప్పబడుతుంది ఇది నిజమ్మా ఇది అబద్ధమ్మా అని మనం గ్రహించాలా వాక్యాలు అన్ని సత్యమే కానీ బోధించే వాడు ఎట్లా ఉన్నారు వాళ్ళు చెప్పేది సత్యమైన బోధన అబద్ధమా కదా ఇప్పుడు మనం చాలా బోధలు వింటా ఉంటాం రకరకాల బోధ వింటాం కానీ ఎవరు ఏ బోధ ఎట్లా చెప్తున్నాడో అది మనం అర్థం చేసుకోవాల అర్థం చేసుకున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది అందుకే ఈ లోకంలో చాలా మంది అట్లనే పరిశ్రయలు సదుకాయలు వీళ్ళంతా ఏం చేశారంటే దోచుకున్నారు శాస్త్రలు వీళ్ళంతా ఏం చేశారంటే ధర్మశాస్త్రం ధ్యానించడం అన్ని విధాలుగా ఉన్నారు కానీ చివరికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని దోచుకోవడం జరిగింది అనమాట కదా దేవుణ్ణి ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఆ దేవుడు బ్యాప్తిజం తీసుకొని తిరిగి వచ్చినాక ఆ యొక్క మందిరం దగ్గర దేవుడు బయట నిలబడతాడు ఎందుకో అక్కడ దేవుని యొక్క పేరు డబ్బులు దోచుకుంటున్నారు కదా ఆ సంఘం దగ్గర ఆ చర్చ్ ఉంది ఆ చర్చి దగ్గర అన్ని గొర్రెలు పౌరలు అవి అమ్మడము ఆ విధంగా జరుగుతుంది అంటే ఆ విధంగా దోచుకుంటున్నారు దేవుని పేరు చెప్పుకొని కానీ ఎవరు కూడా గ్రహిస్తులేదు దేవుడు మనం ఉచితంగా నేను మీకు అన్ని ఇచ్చినాను ఉచితంగా మీరు అన్ని కాబట్టి ప్రతి వాళ్ళకి ఉచితంగా శువత ప్రకటన చేయమన్నాడు కానీ ఈ దొంగలు ఏం చేస్తారంటే అన్ని దోచుకుంటారు తెలియని వాళ్ళకైతే ఏం చేస్తారంటే చూడండి ఏసు ప్రభుడు నమ్మిన బిడ్డలే ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘానికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ మేరీ మాత నమ్ముతారు కదా వాళ్ళు ఏం చేస్తారు మొత్తంగా చే అక్కడికి తీసుకెళ్తారు మళ్ళీ అక్కడ చేయాల్సింది అన్ని వాళ్ళు చేస్తుంటారు అంటే అంటే దేవుని యొక్క పేరు మీద వాళ్ళు చెప్తారు కానీ అవన్నీ దోచుకుంటారు అట్లనే ఇంకొక సంఘము ఏసు ప్రభు యొక్క పేరు చెప్తారు మళ్ళీ అక్కడ కూడా దోచుకోవడము అట్లా ఎంతో మంది రకరకాల విధాలుగా దోచుకుంటారు ఇంకా తెలియని దేవుణ్ణి నమ్మిన బిడ్డలే చూడండి ఏసు ప్రభు నమ్మిన బిడ్డలే మంత్రగాల దగ్గరకు పోతారు వాళ్ళకు స్వస్థత కలగలేదంటే వాళ్ళు చేస్తారు మళ్ళా మంత్రగాం దగ్గరకు పోతారు ఇది మా జీవితంలో అంటే ఒక సాక్ష్యం నేను విన్నా ఆ సాక్ష్యంలో ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు ఆయనకి ఉంటుంటేనే హర్తాత్తుగా పడిపోయినాడు అనమాట చెట్టు నరుకుతుంటే స్టబన్ గా పడిపోయినాడు ఆయన ఏం చేసిందంటే ప్రార్థన ఫస్ట్ చేయించుకున్నాడు మేము వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ప్రార్థన చేసినాము ఫస్ట్ డే సెకండ్ డే త్రీ డేస్ ప్రే మీటింగ్ పెట్టించుకోమన్నాం ప్రార్థన చేయిస్తున్నాము తిరిగి వచ్చినాము వాళ్ళు ఏం చేసినంటే విశ్వాసం లేక మళ్ళీ మంత్రగాల దగ్గరికి ఏసు ప్రభుని వాళ్ళు నమ్ముతున్నారు మళ్ళా తిరిగి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మంత్రగాళ్ళ దగ్గరికి పోయినారు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మంత్రగాడు చెప్తున్నాడు మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారంటే ఇక్కడ ఏసు ప్రభు చెప్పినారు మరి ఇంత మంచి దేవుణ్ణి పెట్టుకో మళ్ళీ మీరు తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చినారని ఫస్ట్ ఇద్దరు మంత్రగాళ్ళకి నుంచి ఫస్ట్ ఒక ఆయనే ఏం చెప్పిందంటే దోచుకున్నాడు ఆయన డబ్బులు తీసుకురండి మంచి చేస్తా అది చేస్తా ఇది చేస్తా తాయితలో అవ్వో ఇవ్వో ఏదో ఇచ్చి వాళ్ళని పంపించేసినారు కానీ ఆయనకు స్వస్థత రాలేదు ఆ పర్సన్ కి స్వస్థత రాలేదు మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఉండే ప్లేస్ ఒకటి మళ్ళీ తిరిగి వాళ్ళు ఊరికి పోయిన అంత దూరం పోయినారు వాళ్ళు మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ అక్కడ మంతకంతగా చూపించుకున్నారు చూపించుకున్నారు కానీ సెకండ్ మంత్ర గడ ఏమని మీరు ఎక్కడికి మీకు స్వస్థత దొరకదు మీరు ఒక సంఘం చెప్తా ఆ సంఘం గడికి వెళ్ళండి ఆ చర్చ దగ్గరికి వెళ్ళండి అక్కడ ప్రాధాన్యం చేయించుకోండి మీకు స్వస్థత వస్తుంది చెప్పినారు పోయినారు వాళ్ళు అక్కడికి కూడా అంటే చూడండి మంత్రగాడే చెప్తున్నాడు ఏజ్ క్రోబే నిజమైన దేవుడు ఆయనని మీరు ఎందుకు వదిలేశారు ఆయననే మీరు వెంబడించారు ఆయననే మీరు నమ్మండి అని మళ్ళా తిరిగి వాళ్ళు వెళ్ళినారు ఎక్కడికైతే పోయినారు తిరిగి అక్కడికే వచ్చినారు వాళ్ళు వచ్చినాక మళ్ళా మేము తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము వెళ్ళి మన దేవుని యొక్క నామంలో అక్కడ ప్రార్థన చేసినాము ఆయనకి దేవుడు ఎంత స్వస్థత ఇచ్చినంటే ఆయన సంపూర్ణంగా స్వస్థత పొందినడు ఎందుకంటే ఆయన లేవలేకపోయినాడు ఆయన ఇట్లా ఎట్లంటే స్టబ్ ఉండిపోయినాడు ఆ పర్సన్ వంగనీకి రాదు లేవనిక రాదు ఎట్లా పడుకున్నట్ల ఒక డెడ్ బాడీ లాగా ఉండిపోయినాడు ఆయన జస్ట్ చూస్తున్నాడు వింటున్నాడు అంతే ఇంకా ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు హ్యాండ్స్ ఇవ్వడానికి రావట్లే లెగ్స్లు ఇవ్వడానికి రావట్లేదు ఏం తిరిగి దేవుడు ఆయన చూస్తాపరిచింది చూడండి క్రైస్తవులే ఆ విధంగా మోసపోతుందని ఈ వాక్యం చెప్తుంది కదా దొంగలే దోచుకోవడం అంటే ఎట్లా మంత్రగాల ద్వారా దోచుకుంటారు దేవుని పేరే అంటారు మళ్ళీ అటు ఇటు పరిగెత్తుతారు కానీ మన దేవుడు ఒకటే చెప్తుడు నిజమైన కాపరి అంట మన కొర కంటే ప్రాణాలు పెడతాడు అని వాక్యం సెలివిస్తుంది చూడండి దొంగలు దోచుకున్న వారే ఉన్నారు గొర్రలో వారి స్వరము వినలేదు కదా దేవుని యొక్క స్వరం విని ఉంటే వాళ్ళ తప్పు పనులు చేయరు తిరిగి ప్రాధాన్యం చేయించుకొని మళ్ళా తిరిగి మంత్రగాల దగ్గరికి పోరు మళ్ళా దోచుకున్న వాళ్ళ దగ్గరికి పోరు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా వినలే దేవుని యొక్క స్వరము వినలేదు కాబట్టే వాళ్ళ ఆ మోసిపోయినారు మళ్ళీ చూడండి ఇక్కడ నేను నేనే ద్వారమును నా ద్వారనే ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వారై లోపల పోవచ్చు బయటికి వచ్చుచు ఎంత ఏం ఉంచు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆ ఒక పర్సన్స్ ఉన్నారు ఒక పర్సన్ ఎగ్జాంపుల్ గా సైన్య దయం పట్టిన ఆ పర్సన్ కోసం చూడండి ఆయనకు సైతాన్ని ఆవరించింది ఆ ఆవరించింది. ఆవరించిందంటే ఆయన పుట్టికత్వం నుంచి వచ్చిందో మరి మధ్యలో నుంచి వచ్చిందో ఎట్ల నుంచి వచ్చిందో అది మనకు తెలుసు కానీ ఇది ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను జస్ట్ యాజ్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఆవరించింది ఆవరించినాక ఆ సైతం నుంచి వాళ్ళు విడుదల పొందాలా వాళ్ళు ఆ నుంచి విడుదల పొందాలా కాబట్టి ఒక క్రిస్టియన్ పర్సన్ కోసం చెప్తున్నాను క్రిస్టియన్ అంటే దేవుని నమ్మినారు ఏసు ప్రభు కోసం వాళ్ళకి తెలుసు అన్ని తెలుసు ఆ పర్సన్ లో సైతం దూరింది ఆ పర్సన్ ఏమైపోయినారంటే దేవుని నమ్మినాక మళ్ళా తిరిగి వాళ్ళు తప్పులు చేసి దేవునికి ఏదైతే ఇష్టం లేదో వాళ్ళు అదే చేయడం జరిగింది అట్లా జరిగినాక వాళ్ళు ఎందుకు అట్లా చేయవాల్సి వస్తుంది ఎవరి విశ్వాసం వాళ్ళు పరీక్షించుకోవాలి కదా దేవుడు ఏం చేశారు నమ్మిన ప్రతి బిడ్డకి ఏసు ప్రభు ఎంతమంది నమ్మకం పెట్టుకొని ఉంటారు వాళ్ళ విషయంలో పరీక్ష అనేది ఉంటుంది కాబట్టి అదే పరీక్ష ఒక పర్సన్ కి జరిగింది అనంటే ఆ పర్సన్ విశ్వాసంలో బళ్ళపడాలా కానీ ఆ పర్సన్ ఏమైపోయిందంటే తిరిగి మళ్ళా మోసంలోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఏం జరుగుతుందంటే నా ద్వారానే ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడ అంటే దేవుడు ఆజ్ఞయిస్తని ఇవి ప్రతిదీ ప్రవేశిస్తుంటాయి ఏవి అంటే దేవుడు ఆగ్నేయించిందనుకో ఇప్పుడు దేవుడు ఆజ్ఞయించినందుకే కదా యోగు దగ్గరికి ఆ యొక్క అడుష్టాత్మ వెళ్ళింది అదే రీతిగా ఇక్కడ కూడా అంతే అంటే దేవుని ద్వారానే ప్రతిదీ జరగబడుతుంది దేవుని ద్వారానే అన్ని తెలియజేయబడుతుంది దేవుడు వెళ్ళమంటేనే వెళ్తే రైతాన్లు కూడా ఉత్తగానే వెళ్ళవు కదా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని పోతాయి సో వాళ్ళు చోటు ఇచ్చిన లోకానికి కాబట్టి ఆ ఆ యొక్క దూస్తుడే కానీ కానీ ఎవరే కానీ వాళ్ళలో దూరడం జరిగింది అట్లా దూరడం జరిగేది మళ్ళా అది ఒక పర్సన్ లో దూరింది అది తిరిగి బయటికి వెళ్ళాలంటే మళ్ళా దేవుడిని యొక్క ఆజ్ఞే రావాలా ఆయన ఇచ్చిన టైమే రావాలా ఆయన ఇచ్చిన టైంలోనే మన స్వస్థత పొందుతుంది అక్కడ సో అదే రీతిగా ఈ వాక్యం చెప్పబడుతుంది నేనే నేనే ద్వారమును నా ద్వారాను ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడనా వాడు రక్షింపబడును చూడండి దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తేనే అందులో ఉన్న ప్రతి దురాత్మ పారిపోవాల్సిందే అందులో ఉన్న ప్రతి చీకటి పోవాల్సిందే ఏచుకృష్ణ నామంలో ఆయనే ఆజ్ఞయిస్తేనే ఆయన చెప్తేనే కదా ఆయన ద్వారానే ఇవన్నీ కలుగుతున్నాయి మళ్ళీ ఒక దుష్టాత్మ విరిచి వెళ్ళిపోవాలని అంటే ఏచుకృష్ణ నామంలోనే ఆయన ఆజ్ఞ ద్వారానే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము వింటావో ఆయన బిడ్డగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు ఆయన్ని నిన్ను రక్షించుకుంటాడు నిన్ను కాపాడుకుంటాడు దేవుడు అరే ఈ ఆత్మ నశించుకోవద్దు ఎందుకంటే ఎంతో మంది విశ్వాసులు పరిషుద్ధులు ప్రార్థన చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ ఏ ఆత్మ నశించిపోదు ప్రభువా అని ప్రార్థనలు పెడతారు మరి ఇలాంటి ప్రార్థనలు అన్ని విన్న దేవుడు కాబట్టి ఆయన చెప్తాడు ఈ ఆత్మకు రక్షణ కలగాలని కదా అందుకే కదా అదే టైంకి వాళ్ళు బ్యాప్తిజం తీసుకుంటారు నువ్వు ఎంత ఫోర్స్ చేతిజం తీసుకోమని వాళ్ళు తీసుకోరు ఎందుకనంటే ప్రతిదీ ఆయన ద్వారానే రావాలా నా ద్వారానే ఎవరైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షింపబడిన లోపలికి పోవచ్చు బయటికి వచ్చు ఆ మేత మేవచుండే నువ్వు చూడండి ఆయన ద్వారానే ఆయనలో ఆయన చెప్తాడు నువ్వు ఈ పర్సన్ని చూడు ఈ పర్సన్ ఏ విధంగా ఉన్నాడని దేవుడు యోగు దగ్గరికి పంపిస్తానే కదా యోగు విశ్వాసాన్ని దేవుడు ఎట్లా పరీక్షించినడో అదే రీతిగా ఆయన గొర్రెలు ఆయన మేపు కాబట్టి ఆయన స్వర్ణం విన్న వారికైతే ఆయన్ని గా కాపాడుకుంటూ రక్షించుకుంటాడు ఆయన నడిపించుకుంటాడు కానీ ఇక్కడ మొత్తం ఎట్టుందంటే దొంగలు అంటే దోచుకోవడము మళ్ళీ వాళ్ళంతా దేవుని ఇక్కడ చూడండి తెంత వచ్చిన దొంగలు దొంగతనమును హత్య నాశనం చేయుటకు వచ్చును మరి దేనికి రాడు గొర్రెలకు జీవము జీతము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని వారితో నిత్యంగా చెబుతున్నాను చూడండి దొంగలు దొంగతనము హత్యలు నాశనం చేయడానికే ఒక కుటుంబంలో ప్రవేశిస్తుంటాయి ఆ దూరాత్మలు మంచి ఉన్న ఫ్యామిలీస్లల్లా ఆ శాంతి సమాధానము దీర్ఘశాంతం కలిగిన ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఎట్లా లోకంలో ఎక్కడంటే అందరు ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రతి ఫ్యామిలీస్ దేవుని అనుసరించి నడుచుకుంటే మనకి ఏ దుస్తుడు గడప కూడా దాటి లోపలికి రాడు కొన్ని అవకాశం ఇస్తేనే అవి వస్తాయి ఇక్కడ కూడా అదే అనమాట దొంగలకి చోటేస్తున్నందుకే అవి కదా అందుకే మనం ఏం చేయాలంటే ఎక్కడ మోసపోకుండా చాలా జాగ్రత్తగా మనము ఆ గ్రహించుకుండాలి ఒక్కొక్క లియర్ ఏ విధంగా నడుచుకుంటున్నారో మళ్ళీ సువాత ఏ విధంగా ఉందో ఇవన్నీ మనం గ్రహించుకోవాల ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ వచనంలో చెప్పబడుతుంది జీత అంటే జీతం తీసుకోవడానికి ఆయన చేసే పని అట్లా ఎందుకంటే ఆ ఆ పని మాత్రమే నేను చేయాలా ఇంకా మిగిలింది అక్కడ ఏం జరిగినా ఆయన పట్టించుకోడు ఇక్కడ కూడా వాక్యం అదే చెప్తుంది జీతకాలంటే జీతం తీసుకోవడానికి కోసం కానీ ఇంకా దేనికి ఆయన రావట్లేడు కాబట్టి ఇక్కడ చూడండి లెవెన్త్ వచ్చినంలో ఐఎమ్ ద గుడ్ చెప్పు ద గుడ్ చెప్పు గివ్ ఇస్ లైఫ్ నేనే గొడవలకు మంచి కాపరి మంచి కాపరి గొడవల తన ప్రాణం పెట్టిను కదా ఆయన ఏం చేసినంటే మన కొరకంటే శిల్వ మండలం పొందిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినడు కదా దావిధి కూడా ఏం చేసినాడంటే గొర్రెల్ని మేస్తున్నాడు ఒక్క ఆ కింద పడుకోవడానికి పోతే ఆయన ఆ గొర్రెని కాపాడుకున్నాడు అన్ని గొర్రెలను వదిలేసుకొని ఆ ఒక్క గొర్రెని ఆయన కాపాడుకొని తీసుకొచ్చుకున్నాడు దావీదు కదా ఆ బేర్ వస్తుంది కదా గుడెలుగా వచ్చినప్పుడు ఆ బేర్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ఆ గొర్రెలకు ఏమి కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడు దావీదు ఆ దాన్ని కూడా చంపేస్తాడు సింహాన్ని కూడా చంపేశాడు ఆయన కదా ఆయన గొర్రెలను ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న విధు అదే రీతిగా వాళ్ళు ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధమైన మంచు కలిగి ఉన్నారు మరి అక్కడ చేసింది ఎవరు ఏచిప్రోవే కదా మన కొరకు మన ప్రతి కొరకు ఆయన శిల్వ పొందిండు ఇంకా మన కొరకు ఆయన రానయ్యి దేవుడు మనంత మంచి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన కోసం మనం ఎందుకు జీవించగలుగుతలేమో ఆయన మాటలకు మనం ఎందుకు లోబడతలేమో నాకు అదే అనిపిస్తుంది మనం ఇన్ని మాటలు చెప్తున్నావు కానీ నేను నీ మాటకు నేను లోబడతలేనందుకు నన్ను క్షమించుకోవాలని ప్రాధాన్యపడతాను ట్రై చేస్తున్నా ఆయన మాటలు వినడానికి ఆయన లోబడడానికి అందుకే ఆయన అంటున్నాడు నేనే గుర్రలకు మంచి కాపరి కాబట్టి ఆయన ఒక గుడ్ చెప్పాడు మరి అంత మంచి కాపరి మన ప్రాణం పెట్టిన దేవుడు మరి ఆయన కోసం మనం ప్రతిదీ చేయాలా సేవ మనము చేయాలా నేనైతే చేయొద్దని సేవ కానీ తిరిగి మళ్ళా దేవుడు అనే సేవలోకి నడిపిస్తున్నాడు ఎప్పుడో ఆగిపోయేది దాన్ని కానీ దేవుడు నన్ను మళ్ళా తిరిగి నడిపిస్తున్నాడు ఆయన సేవలోకి ఎందుకనంటే ఆయన జీవితంలో ప్రతిదీ అనుభవం ఇస్తున్నాడు కాబట్టి అర్థమవుతుంది ఎట్లా సేవ చేయాలా ఎట్లా ముందుకు వెళ్ళాలా సేవ జీవితంలో ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ దేవుడు ఆయన అనుభవం ఆ అనుభవాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సి ఒకవేళ నేను అనుభవం లేకపోయి ఉండుంటే నా సేవ అప్పుడు ఆగిపోయారు కానీ ఆయన ఇంకా రన్ చేపిస్తున్నాడు అంటే ఆయన కృపగల దేవుడు ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించిపోదు ప్రతి ఆత్మ కోసమైన త్యాగం చేసిన దేవుడు ప్రతి ఆత్మ కోసమైన రక్తం గాచిన దేవుడు చూడు నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు కదా ద పాస్ట్ టెన్స్ అండ్ ప్రెజెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రతి దానికి తరతరాలు యుగ వరకు ఆయన రక్తం దేవుడు కదా ఎన్ని జనరేషన్ కోసం ఆయన రక్తం దేవుడు మళ్ళీ ఒక్క ఆత్మ నశించిపోతే ఆయన హృదయం ఎంత బాధ కలుగుతుంది దేవునికి కదా అందుకే ఆయన అంటున్నాడు ప్రతి ఆత్మ కోసం ఆయన ప్రాణం పెట్టినాడు మనం తెలుసుకుంటున్నాం సత్యము ఇదే సత్యం అనేక మనం ప్రకటింపచ్చేయాల ఏసు ప్రభు నిజమైన దేవుడు ఆయన సత్య సరుపి కదా ఆయన ప్రాణం మన కొరకు పెట్టిన దేవుడు అందుకే ఒక్క ప్రాణం కూడా నశించిపోవద్దు ఏ ఆత్మ కూడా నశించిపోవద్దు అనేసి దేవుడు ప్రతి పాపము ఆయన భుజంలో పైన ఆయన మోకరించి ప్రార్థించినడు కన్నీటిని అది యొక్క రక్తంగా మార్చబడింది ఇవన్నీ తలుచుకుంటుంటే ఎంత దుఃఖం కలుగుతుంటది అంటే ఆయన ఎంత ప్రేమించడం ఆయన ప్రేమ ఎంత గొప్పది అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లే అంత గొప్ప ప్రేమ అయినది అంత గొప్ప ప్రేమ కోసము మనము ప్రతి సిద్ధమైన మనసు కలిగి ఉండాల కదా ఎందుకంటే ఆయన ఇక్కడ కూడా చెప్తారు మనకి ఆ మనము భయపడినప్పుడు ఆయన కదా ద లార్జ్ మై షెపర్ ఐట్ వన్ ఏహో కాపరి నాకులేమి కలగదు అని అంటాడు ఎందుకనంటే ఆయన ప్రాణం పెట్టిన మన కొరకు మనము భయపడినప్పుడు ఆయన మనకు తోడై ఉన్నాడు దేవుడు మన ఆ ఫర్ ఎగ్జాంపుల్ దేవా నాకు భయం వేస్తుంది నాకు తోడై ఉండు ప్రభా అని అంటే మనకు తోడై ఉంటాడు ఆయన దూతల్ని మనకు కాపుదలగా పెట్టిన దేవుడు కదా మరి అంత మంచి దేవుడు ప్రతి విషయంలో మనం భయపడినప్పుడు ఆయన మనని ఆదరించే దేవుడు సాంస్ ట్వంటీ త్రీలో చెప్పబడుతుంది కదా సామ్స్ ట్వంటీ త్రీ ఫస్ట్ వచ్చినలా మనకు వాక్యం చెప్పబడుతుంది ఆ ఏమని అంటే యహోవన్న కాపరి నాకు నేను కదా మరి ఆయనే అంత ప్రేమించిన దేవుడు నీకేమని అయితే ఆయన ఊకుంటాడా నీ ప్రాణానికి ఏదన్నా హాని జరగబోతుందంటే ఆయనే వదిలేస్తాడా చెప్పండి ఆయన కాపాడే దేవుడు చూడండి నా నా లైఫ్ నా సాక్ష్యం ఏంటంటే నాకు హార్ట్ సర్జరీ ఏంది హార్ట్ సర్జరీ ఏంటంటే దానికంటూ ముందు నా దగ్గర నా కుటుంబం విషయంలోనే కానీ ఎవరి విషయంలోనే కానీ చూసుకుంటే నా దగ్గర వన్ రూపీ కూడా లేదు మళ్ళా నా చెప్తుంది ఏమని నీ హార్ట్ లో హోలింది నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అని అట్లా నాకు చెప్తుంది తర్వాత నాకు భయం స్టార్ట్ అయింది ఏంది ప్రభా నా ఆత్మతిలో చెప్తుంది నాకు ఇట్లా హార్ట్ లో ప్రాబ్లం ఉంది నా ఆత్మ నాకు చెప్తుంది ఏంది ప్రభా అని నేను ఇట్లా బాధపడుతున్నాను ఇంకా ఏం చేలో అర్థం అవుతలేదు ఒకలాంటి భయము మరి ఇంత భయంలో బ్రతుకుతున్నా చేస్తున్నా కుటుంబం విషయంలో చూసుకుంటే డబ్బుల విషయంలో చూసుకుంటే నాకు చాలా కష్టంగా ఉంది ఇంకా ఆ నేను జాబ్ చేసేలాగా కూడా లేను నా పరిస్థితి ఎట్లుందంటే నాకు ఫీవర్ రావడము కా చేయడము ఆ హెల్త్ ఇష్యూలు రావడము అట్లా ఉంది మరి నాకు హాస్పిటల్కి వెళ్ళడానికి ఖర్చు పెట్టడానికి కూడా డబ్బు నా దగ్గర లేదు ఏం చేయాలన్నా నా దగ్గర లేదు కానీ నేను దేవుడు నాకు అట్లా నేను దేవుణ్ణి అడిగిన దేవా నా ఆత్మ చెప్తుంది నా హార్ట్ లో ప్రాబ్లం ఉందని నాకు నా ఆత్మ ఈ విధంగా చెప్తుంది ప్రభా నిజమా అబద్ధమా ఇది నాకు అర్థమవుతలేదు అని నేను మోకరించానే సన్నిధిలో ప్రార్థించిన దేవుని అడుగుతున్నా ఎందుకు ప్రభ నాకు ఇట్లా అసలు అర్థమైతే లేదు ప్రభ నాకు చూపించండి ప్రభ అది నాకు ఎట్లా అంటే జూన్ మంత్ మొత్తము నా ఆత్మ నాకు చెప్తా నువ్వు హాస్పిటల్ చూపించుకొని హార్ట్ లో ప్రాబ్లం ఉంది చూపించుకొని చూపించు పని అట్లా నా ఆత్మ నాకు పోస్ట్ చేయడం వల్ల నేను హాస్పిటల్లో చూపించుకున్నా నేను దేవుని అడిగిన దేవా నా ఆత్మలో చెప్తుంది నువ్వు నాకు భయపడచ్చు కళల రూపంలో అని నేను ప్రార్థన చేసినాను నేను ఎట్లయితే ప్రార్థన చేసినాడో దేవుడు నాకు అట్లా చూపించాడు వాళ్ళు ఆ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా దేవుడు అంటే ఆ కళలో కూడా నాకు ఒక కుక్క వచ్చి నన్ను నా చేతికి హోల్స్ పడడము లెఫ్ట్ హ్యాండ్ హోల్స్ పడడం నేను నియర్ బై హాస్పిటల్కి వెళ్ళడము ఆ విధంగా జరిగింది అట్లా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను ఎవరు కేర్ చేయలేదు ఆ కళలో తర్వాత పర్సన్ వచ్చినాడు తను నన్ను కేర్ తీసుకున్నాడు నన్ను చూపించినాడు మళ్ళీ అక్కడ హాస్పిటల్ స్వస్థత పొందిన కళలోనే అక్కడ నుంచి నేను బయలుదేరుతున్నా మళ్ళీ అక్కడ దగ్గర చూసుకుంటే ఎనిమిది కుక్కలు ఉన్నాయి మా దేవా ఇప్పుడే ఒక్క కుక్క గారిసే నేను హాస్పిటల్ ఇది అయిపోయినా నేను మళ్ళీ ఈ నుంచి నేను బోను ప్రవ్వా అని నేను అనుకుంటున్నా కానీ ఒక స్వరం వినిపించింది ఆ వన్నీ నీకు ఆ కుక్కలో నేను వాటి మధ్యలో నుంచి నువ్వు వెళ్ళిపో అంటే నేను వాటి మధ్యలో నుంచే పోయినా నేను ఒక్క అడిగి వేసేసరికి అవి నోరు కూడా దగ్గర వెళ్ళి ఏం ముందుకు వెళ్ళినా అంటే చూడండి నా జీవితంలో దేవుడు కార్యం ఇట్లా జరిగించినాడు నేను భయంలో ఉన్నా నా ప్రాణాలు ఎక్కడ పోతేమో అని అనుకున్నా ఇంకా హాస్పిటల్కి వెళ్ళినా నా రియల్ లైఫ్ లో కూడా అదే జరిగింది నా కళ్ళలో నా ఎట్లా జరుగుకుంటూ వచ్చిందో నా రియల్ లైఫ్ లో కూడా అట్లనే జరిగింది నేను హాస్పిటల్కి వెళ్ళినా నన్ను ఏ డాక్టర్ స్కేర్ చేయలేదు ఒక్క డాక్టర్ నన్ను పట్టించుకున్నాడు హాస్పిటల్లో మరి ఆయన చివరి వరకు నాకు నేను ఎట్లెట్లా అయితే దేవుణ్ణి అడుగుతున్నాను దేవుని నాకు అట్లా సాయం ఈవెన్ బ్లడ్ కోసం కూడా నేను బాధపడ్డా దేవ ఇంత సడన్ నాకు ఎవరైతే ప్రభావ్ లడ్డాంటే నేనే అనుకున్నా కానీ నాకంటే ముందే దేవుడు ఐదుగురిని ఏర్పరచు బ్లడ్ డొనేషన్ కోసం అంటే చూడండి నేను భయం భయంతో ఉన్నా నాకు వ్యవసాయం చేసే నాకు వన్ రూపీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఎవరు కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ప్రభా లేవుదా అని నేను దేవుని అడిగిన ఆయన నన్ను చెప్తున్నాను కదా అంత ఓదార్చిన దేవుడు ఆయన నాకు నేను ఆరోగ్యశ్రీ కార్డు పిల్ల దేవుడు నాకు చేయించింది ఇట్లా నాకు సెవెన్ లాక్స్ అడిగినది హార్ట్ సర్జరీకి కానీ దేవుడే నాకు తోడే ఉండి కాపాడే నాకు ఎవరు కూడా హెల్ప్ చేసే వాళ్ళు ముందుకు రాలేదు నా ఫ్యామిలీ అనుకునేవాళ్ళు ఎవరు ఓదార్చలేరు చెప్తున్నాను కదా కేవలం ఏసు ప్రభు తప్ప నేను అంటే కాపాడదు ప్రభావ రక్షించు ప్రభా మళ్ళీ అనిపించింది దేవా ఈ పాపమని జీవితంలో నేను ఎందుకు జీవించాలి నన్ను నువ్వు నేను బ్రతకా ఈ లోకంలో నాకు వద్దు ప్రభా అని నేను ఇట్లా కూడా అనుకున్నా ఆ టైంలో దేవుడు నాతో పాట పాడుతున్నాడు నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి నన్ను నా కొరకు రక్తం ఇచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి మరి ఆయన నాకు రక్తం ఇచ్చిన ఆయన నాకు ప్రాణం ఇచ్చినాడు మరి ఆయన నా ప్రతిదీ చేసిన దేవుడు మరి ఆయన కోసం నేను ఎందుకు బ్రతకద్దు అని అట్లా నా పాటల రూపంలో నాకు బలపరిచిన దేవుడు నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తం ఇచ్చిన తండ్రి ప్రాణం ఇచ్చిన తండ్రి చూడండి ఎవరు కూడా ప్రాణం ఇవ్వలేరు ఎవరు కూడా కాపాడలేరు ఎవరు కూడా ఏం చేయలేరు నీ సొంత వాళ్ళే నీ కుటుంబంలో ఎవ్వరే కానీ ఎరుగు పొరుగు వాళ్ళే కానీ నీ కొరకు ఏం చేయరు వాళ్ళు ఇంకా నీ నుంచి దోచుకుంటారు కానీ ఇంకా నీకు ఎవరు కూడా ఏం చేయరు కేవలం వేసుకు ఎందుకంటే ఆయన నా ప్రాణాలను నిలబెట్టి కాబట్టి నేను చెప్తున్నా అందుకే అంటాడు దాడ్ ఇస్ మై షెప్పాండ్ అని అంటాడు ఏహో మనకు కాపరి నాకు నేను కలగదని ఆయన అందుకే అంటాడు నువ్వు భయపడకు నేను తోడై ఉన్నా అని చెప్పిన దేవుని ఆయన అంత మంచి దేవుణ్ణి ఎట్లా వదులుకుంటా మనం చెప్పండి అందుకే ఆయన అంటాడు నా నా స్వరము వింటాయి అని అన్నాడు ఆయన స్వరం వీరిని మనం పరిగెత్తాలా ఆయన స్వరం వీరిని మనం వెళ్ళాలా కదా అయినాది చెప్తుడు చూడండి ట్వెల్త్ వచ్చినప్పుడు చూసుకు చూసుకుంటే జీతవనంట గొర్రెలకు కాపరి కాడు కనుక వాడు అతన్ని తనని తన వికను తోడలు వచ్చుట చూచి గొర్రెన విడిచిపెట్టి పారిపోవును తోడలు ఆ గొర్రెలను పట్టి చెద్రగొట్టను చూడండి గురుడు మదలకు తోడేలు వచ్చిన ఆ తోడలు ఏ విధంగా అటాక్ అవుతుందో మనకు తెలియదు మరి మనల్ని కాపాడడానికి ఏ మరి మనం ఆయన స్వరం విని నడుచుకుంటే ఆయన మనకు తోడై ఉన్న దేవుడు మనం ఇష్టం వచ్చినట్టు జీవించిన ఎట్లా చేసినా ఆయన ఒక టైంకి మనల్ని పట్టుకున్నాడు మనల్ని నడిపించడం ఆయన ఆయన క్షమించినాడు మననే ఆయన వైపు నడిపించుకున్నాడు అన్ని ఇది చేసిండడు ఇంకా ఆయన రెక్కల కింద దాచిపెట్టుకుని ఆయన కింద భద్రపరుచుకుంటుంటే ఆ జారుకొని చూడండి తోడేది కూడా అంతే దేవుల్లో మనం ఎప్పుడైతే స్థిరంగా నానబడుతుంటామో ఎప్పుడైతే ఆయన సారం బీల్చుకొని మనము ఇంకా ఆయన జీవించడానికి ముందుకు వెళ్తుంటామో దుస్తుడు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు కదా ఆయన గుణం ఎట్లా తోడలేకుంటే కన్నీఫాక్స్ బయటకు చూడడానికి మంచితనంగా ఉంటారు కానీ వాళ్ళ లోపలంతా కుళ్ళు కాపడం ద్వేచ మీచే పగతోటే ఉంటారు కదా ఒకళ్ళు బోధ సత్యని ప్రకటింపజేస్తున్నారు అంటే వాళ్ళ మీద కుళ్ళు పడతారు అసహ వారి మీద తృణీకరిస్తారు వాళ్ళ మీద అసహ్యమైన మాటని మాట్లాడుతుంటారు కదా యేజ ప్రభును మరి దేవుడు ఏసయ్య స్వాత ప్రకటన చేస్తుంటే ఆయన మీద పరిశ్రయాలు సదుపాయాలు వీళ్ళందరూ ఎట్లా తృణీకరించినారు హేజు ప్రభుని అట్లనే తోడలు గుణగణాలు కూడా అదే అదే విధిగా ఉంటది అలాంటి వారు మన మధ్యలో ఉన్నారు అందుకే మనం జాగ్రత్త పడలా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు మన మధ్యలోకి వచ్చినప్పుడు అంట మన ఆత్మీయమైన జీవితాన్ని వాళ్ళు చెదరగొడతారంట చెదరగొట్టడానికే వస్తారు ఎందుకంటే తోడలు గుణగణం కలిగిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఈ లోకంలా మరి మనం అది గ్రహించుకోవాలా ఎందుకంటే వాళ్ళు వచ్చి అంట ప్రతి ఆత్మను వాళ్ళు చెదరగొట్టడానికే ఉంటారు ఎందుకంటే వాళ్ళు జీతం తీసుకునే వాళ్ళు జీతం తీసుకుంటారు కాబట్టి ఆ ఏదో సువాత ప్రకటన చేయాలి కదా అని చేశారు కానీ వాళ్ళలో ఉన్నది ఎట్లా అంటే లోకరీతి ఆశలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవాలా పెద్ద పెద్ద మా పిల్లలకు మంచి చదువులు చదివించుకోవాలా అట్లా ఉన్నారు లోకంలో ఆ కాలంలో పరిచయలు చదుకాయలు ఆ శాస్త్రులు అని కానీ ఈ కాలంలో పాస్టర్లు పాస్టర్ లాంటివి ఇంగ్లీష్లో డిఫ్లీష్ తెలుగుకి డిఫరెన్స్ ఇంతే తెలుగులో సేవకులం అంటము ఇంగ్లీష్ లో పాస్ట్ పాస్ట్ అంటే అని అంటాము కానీ వాళ్ళ మీద నేను నిందం ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ అని నేను చెప్తున్నాను ఎందుకంటే మనం అందరం సేవకులమే మనం అందరం కూడా ఎట్లున్నామో అది పరీక్షించుకోవాలి మన లైఫ్ లైన్ మనము ఎందుకంటే మనం జీతం తీసుకునే వారిలాగా ఉన్నామా జీతము ప్రతి వాళ్ళకి ఇచ్చేవారిలాగా ఉన్నామా ఎందుకంటే మనం ఆ సాక్రిఫైజ్ లైఫ్ అనేది మనకు ఉండాలా ప్రతిదీ మనం సాక్రిఫైజ్ చేయాలా ఒక నుంచి మనం దోచుకోవద్దు కదా మన నాగలి మనమే దున్నుకోవాలి మన నాగల్ని మనము ముందుకు నడిపించుకోవాలి వెనక్కి తిరిగి చూడద్దు కానీ ఇక్కడ ఏమవుతుందంటే తోడేళ్ళు లాంటి వాళ్ళు మన మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళు చెదగొడతారు కాబట్టి వాళ్ళు జీవితం తీసుకునే వాళ్ళని కాబట్టి అనేకులని మాటల చేత ఆకర్షించుకొని ఆ యొక్క ఆత్మని పలంచ చెడగొట్టే వాళ్ళలాగా ఉంటారు అందుకే ఏ ఆత్మ నశించిపోదు ప్రతి ఆత్మ మరి ఆయన సన్నిధిలో ఉండాలా ఎందుకు ఆయన ఒక్కటే చెప్తుడు నేనే గుర్రెలకు మంచి కాపరి అని మరి మంచి కాపరి గుర్ర తన ప్రాణం పెట్టాను అనట్టు మరి ఆయన మన ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి ఆయన మనం ఆలోచన ఎందుకంటే దుస్తుడు చెడగొట్టేది తలంపుల ద్వారానే నేనైతే దేవుణ్ణి ఎప్పుడు అడుగుతా దేవునా తలంపులకు కావాలి ప్రభా తక్షణం ఎందుకంటే ఆ చెప్తున్నాం కదా దేవుని యొక్క బిడలు దేవుళ్ళు నానబడుతుంటే అది చెడగొడుతుంది తలంపుల ద్వారా అందుకే దేవుడు అంటున్నాం మనసు ధరించుకోండి మరి ఆయన మనసు ధరించుకోవాలి ఆయన స్వరము వినాలా ఆయనలో మనం నడుచుకుంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాము కదా ఎందుకంటే దుష్టుడు ఎట్లా అటాక్ చేస్తున్నాడు ఈ మధ్య అటాక్ చేస్తున్నాడు ప్రతి వారిని అటాక్ చేస్తున్నాడు మరి దేవుని బిడలకి మళ్ళీ మనము ఆయన సన్నిధిలో ఇంకా బాగా మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థనలు ఉండాలా కదా ఆయన అంటారు తన శత్రువులను తన పాదల కింద అంటే నేను నీ శత్రువులను ఆయన ఏమని చెప్పిందంటే ఆ నేను నీ శత్రువులను నీ పాదం కింద ఉంచే అంతవరకు నీవు నా కుడి పాశమున ఉండుమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని అన్నాడు కదా అంటే చూడండి నేను నీ శత్రువులను అంటే మన శత్రువులు ఎవరో కాదు మన శత్రువులు మన పక్కలనే ఉంటారు మన శరీరమే ఒక శత్రువు మన ఇరుగు ఉండొచ్చు కదా ఎవరు మనకు ఉంటారు కంపల్సరిగా ఆ ఎందుకు ఇప్పుడు మనం మన ఆత్మీయమైన జీవితంలో మనం దేవుణ్ణి ఎదగాల ఆయన ప్రార్థనలు ఉండాలని తోట ప్రకటన చేయాలా ఆత్మీయ మనం ఆయన స్వరము విన్నాము ఆయన స్వరం పట్టుకొని మనం వెళ్దాము అని అనుకుంటాము అనుకున్న వేలోనే తక్షణమే మన శరీరం ఏం చేసిందంటే బలహీనత అది ఏం చేసేది ఎంతసేపు వాక్యం ధ్యానిస్తావు ఎంతసేపు ప్రార్థనలు ఉంటావు అని ఈ విధంగా చెడగొడుతుంటది అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఒకటే మోకరించి ప్రార్థించడము నేనైతే అదే నేర్చుకున్నా ఎందుకంటే దివను అన్న నేను నీ శత్రువులను నీ పాదంలో కింద ఉంచే వరకు నీవు నా కుడిపాషం నుండి కూర్చోండి ఉండుమని అని అంటున్నావు ప్రభా కూర్చొని నీ కుడిపాశంలో ఇప్పుడు ఆయన కుడిపాశంలో కూర్చొని ఉండాలి అనంటే నువ్వు ఎక్కడికి పోయినా నీ హృదయం నీ ఆత్మలో నువ్వు ప్రార్థన చేసుకోవాలా కదా మనం ఆయన సన్నిధులు మోకరించి ఎక్కడైతే మనం ఇద్దరు కోడి ఉన్నామో అక్కడే పర్లోక రాజామని అన దేవుడు మరి ఇప్పుడు మనం ఇక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ శత్రులు మనలో నశించిపోయేంత అంటే మన క్రియలు వరకు ఆయన ప్రార్థనలోనే జీవించాలా ప్రార్థనలోనే ఉండాలి దేవన ఈ బలహీనత నాకు ఉంది ప్రభా ఈ బలహీనత నా నుంచి తొలగించు ప్రభువ ఇది నేను మొన్నటి నుంచి నేర్చుకుంటున్నాను దగ్గర త్రీ ఫోర్ డేస్ ఒక టూ త్రీ వీక్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను ఈ వాక్యం ఏ రోజైతే నేను ఈ వాక్యము ఆ రోజు నుంచి నేను ఈ వాక్యాన్ని పట్టుకుని అడుగుతున్నా దేవునికి దేవనకు బలహీనత ఇది ఉంది నాకు తీసేయి అని ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంది దేవన బలహీనత ఇది ఉంది నాకు తీసే ఎట్లైతే నాలోన ఉన్న బలహీనత పోయే అంత వరకు ఆయన ప్రార్థనలో కూర్చోవాలా మనము నేను అది అనుకుంటున్నా దేవా ఇంత టైం వేస్ట్ చేసినా ఇవన్నీ చేసినా నన్ను క్షమించుకోవడం నేను ఒక తీర్మానం లైఫ్ అనేది కదా మన జీవితాలు కాబట్టి నేను డి తీసుకుంటున్నా దేవా నేను ఇది చేయాలా నాలో ఉన్న శత్రుత్వం ఏది ఉంది నాలో ఉన్న బలహీనత వెళ్ళిపోవాలా అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆయన కుడి మనం కూర్చొనే ఉండాలా అంటే మోకళ్ళ జీవితం మనకు ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి మోకళ జీవితంలో ఉండాలా మనకున్న ప్రతి బలహీనత అనే సన్నిధిలో మనం అడగల దేవన బలహీనత ఇది నాకు తీసేది టైం అంతా నాకు వేస్ట్ నేను వేస్ట్ చేసుకోబోతున్న ప్రభా ఈ ఎందుకు ఇంత టైం అంతా వేస్ట్ చేస్తున్న ప్రభా నా నుంచి తీసే నేను నీలో టైం గడపాల నీ సన్నిధిలో కూర్చోవాల నీలో ఉండాలా ప్రభా అని మనం ఇట్లా ప్రార్థన చేసుకోవాలి ఆయన సన్నిధిలో అప్పుడే మనకి చేస్తాను ఎందుకంటే ఆయన ఏమన్నాడు నీ శత్రువులను కీర్తనలో ట్వంటీ లో మనకు యుక్తి వచ్చిన ఉంటాయి కదా నా శత్రువుల ఎదుట నీకు నా భోజనము సిద్ధపరిచిన్నాను నూనెతో నా తల ఉన్నాను నా గిన్నె నిండి కదా నా శత్రువుల ఎదుట నీకు నేను భోజనం సిద్ధపరిచి ఉన్నాను అని అంటుండేవిడు చూడండి ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తామో మన బలహీనత ఏముందో ఆయన సన్నిధిలో ఒప్పుకు ఒప్పుకున్నప్పుడు ఆ మన ఆయచకరమైన ప్రతిదీ అని తీయడానికి ఉన్నాడు ఎందుకంటే అది మన నుంచి వెళ్ళిపోవాలంటే అది ఉత్తగానే పోదు ఎందుకంటే ఈ శరీరము ఈ లోకానికి అలవాటు ఆత్మ మాత్రం అలవాటుగాలి ఆత్మ ఏంటంటే మన ఆత్మ ఎప్పుడు దేవుణంలో ఉండాలా దేవుళ్ళు నడవాలా చేయాలని దానికి ఆసక్తి దానికి ఉంటుంది ఆత్మకి కానీ శరీరంకి బలహీనత ఏంటంటే ఈ లోకం వైపు చూడాలని ముచ్చట్లు పెట్టాలా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా ఇలాంటివి ఉంటది అంటే ఈ శరీరానికి ఉన్న ఆశలు చాలా ఎక్కువ ఆ ఆశలను మనం నశించుకోవాలా ఈ శరీర క్రియలను మనం నశించుకోవాలా విరిగినలిగిన మనకు కావాలి అనంటే ఒక్కటే ఆయన సన్నిధిలో కూర్చోవాలి ప్రార్థన చేయాలా మనం మూర పెట్టడము ఆత్మతోటి మన మూలగాల ఆయన సన్నిధిలో విరిగి చేత మన మూలిగాల నేనైతే ఆ దేవుని సన్నిధులు అడుగుతా దేవా ఏ ఆత్మ నశించిపోదు ఈ లోకం ప్రతి దేశాన్ని నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఆయన బయలుపరిచింది అది ప్రతి దేశం కోసం ఆయన ప్రాధాన్యం చేయమనడు నేను అదే చేస్తున్నా అట్లా ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుని కోసము నేను ఈ మాత్రం కూడా చేయట్లేదా ప్రభువా అనుకుంటా నేను మరి ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి ఆయన కొరకు మనం ఇవన్నీ చేయాలా ఎందుకంటే చాలా వాక్యాలు ఉన్నాయి చూసుకోవడానికి మరి ఆయన ఇచ్చిన ప్రతి మనము నడవాలా స్వరము మనం వినాలా ముందుకు వెళ్ళాలా తోడేళ్ళు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మనం మోచపోకుండా జాగ్రత్తగా నడుచుకోవాలా కదా చాలా మంది ఎట్లంటే ఆ వాక్యాలని వింటారు మంచిదే కానీ ఆ విన్న వాక్యం ఎలాంటిది ఇది దేవుడి నుంచి కలిగిందా మరి సొంత జ్ఞానంతో చెప్పినారా ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలా మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే అవన్నీ చూపించాల్సింది ఎవరు ఏజుకురవే నువ్వు ఆయనని అడుగుతేనే ఆయన చూపిస్తాడు మరి దేవుని అయితే నేను అడుగుతా ఎవరి వాక్యం ఎట్లా బోధిస్తాడు ప్రభా ఏంది ప్రభా అని నేను అడిగినప్పుడు ఆయన బయలుపరుస్తూనే ఉంటాడు అందుకే ఎవరి వాక్యాలైనా నేను వింటా విన్న వాక్యాన్ని నేను గ్రహించుకోవడానికి ప్రయత్నిస్తుంటా ఎందుకంటే ఆయన తెలుసుకోమన్నాడు కదా ప్రతిదీ అందుకే నేను తెలుసుకుంటా ఎందుకంటే నేను మోచపోవద్దు ప్రభా ఫస్ట్ థింగ్ నేను అదే ప్రాధాన్యం చేసుకుంటా దేవా నేను ఏ విషయం కూడా నేను మోచపోవద్దు నాకు సాయం చేయి ప్రభు ఐజయా ఫార్టీ లెవెన్త్ వచ్చినాం చూడండి ఐజయా ఫార్టీ లెవెన్త్ వచ్చినము గొర్రెల కాపరి వల ఆయన తన మందను మేపెను తన బహులతో గొర్రె గొర్రె పిల్లలకు కూర్చి రొమ్మున ఆనుకొని మోయును చూడండి ఆయననే మనల్ని హత్తుకొని మనము మొన్న రీసెంట్ మనం వాక్యం విన్నాం కదా జాన్ ఫిఫ్టీన్త్ చాప్టరు ఆ నిజమైన ద్రాక్షళి ఆయననే ఆయనని మన నాయకుడు ఆయన మన కన్నీ కదా సో ఆ వాక్యము ఈ వాక్యం సేమ్ ఉంటది ఇక్కడ ఇది కూడా సేమ్ చెప్పబడుతుంది చూడండి ఆ గొర్రెల కాపరి ఆయన మన మందను మేపేను తర్వాత తన బహుళతో గొర్రె పిల్లలకు రొమ్మున ఆనుకొని మోయును పాలించిన వారు ఆయనే వెలుగు వెలుగు వెళ్ళగా నడిపించును ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే బహుగా మనం ఎట్లంటే ఆయన స్వరం విని నడుచుకుంటున్నామో బహుగా ఫలిస్తామో ఆయన రొమ్మున ఆనుకొని జీవిస్తాం మనము ఆయన హత్తుకొని జీవించడము ఆ యోహన్ స్వాత ఫిఫ్టీన్త్ చాప్టర్ ఏదైతే ఉందో వాక్యము ద ఫస్ట్ వర్డ్స్ అదే రీతిగా ఈ వాక్యం కూడా అదే చెప్తుంది ఆయనని హత్తుకొని జీవించగలుగుతాము ఆయన రొమ్మునంట మనం హత్తుకొని జీవించాలంట ఎందుకంటే ఆయన మనల్ని మోసేవాడు కదా తండ్రి మనల్ని మోసిందా లేదా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేతిలో మనల్ని చెక్కి ఉంచుకున్నాడు ఆయన ఆయన చేతిలో మనల్ని భద్రపరచుకున్నాడు దేవుడు మరి ఆయన ఎంత దేవుడు ఆయన ఆయన ఎంత దాచుకున్నాడు ఆయన రొమ్మున మనల్ని ఆత్తుకున్నాడు మరి అంత మంచి దేవుని మనం ఎట్లా వదలగలుగుతాము ఆ సత్యాన్ని మనం ఎట్లా వదలగలుగుతాము ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలా అదే సత్యని అనే అనేకులకు మనం ప్రకటింపజేయాలి కదా చాలా మంది సత్యాన్ని వదిలేసుకుంటారు కదా ఆ టైంలో కూడా నేను అదే అనుకుంటా దేవాన్ నీవే దేవుడవ్ ఉండి అంత రుజువు నువ్వు చూపించినాక కూడా ఆ కాలంలో జనాలు నమ్మలేకపోయినారు ప్రభా నీవ్ అంత సత్యం ప్రకటింపజేస్తుంటే నీవే దేవుడవని అంత రుజువు చూపిస్తుంటే కూడా ఎవరు పట్టించుకోలేరు ప్రభా అందులో పట్టించుకునే ఆ ట్వెల్వ్ మెంబర్స్ అని అనుకున్నా ఈ కాలంలో కూడా అట్లనే ఉంది దేవుని యొక్క సత్యని ప్రకటింపజేస్తే అందరూ అబద్ధాన్ని దిక్కే వెళ్ళిపోతున్నారు కానీ ఏ ఒక్కరు కూడా గ్రహిస్తలేరు గ్రహించిన కొంతమంది ఆ కొంతమందే దేవుని యొక్క రొమ్మును ఆనుకొని జీవిస్తారు అబ్రహాము రొమ్ముడ కదా అందుకే ఈ వాక్యం చెప్తుంది ఆయన రొమ్మున ఆనుకొని జీవించే ఎందుకంటే ఆయనే మనము సేవ చేసినాక మన ముసలి వాళ్ళ ఇప్పుడు ఎవరు అసలు లాగున్నాం తర్వాత ముసలి వాళ్ళ కదా లైఫ్ అనేది అందరికీ క్లోజ్ అవుతుంటది ఏజ్ అనేది ప్రతి వాళ్ళకి పెరుగుతుంటది అదే రీతిగా మనం ముసలి వాడ కూడా ఆయన భోజనం మీద మన మోస్తూనే ఉంటాడు ఆయన ఆయన షోల్డర్స్ పైన మనల్ని మోసుకుంటాడు ఆయన అనుకుంటాం ప్రభా నా ఏజ్ ఇంత అయిపోయింది నాకు చాతలే ప్రభా ఇంకా సేవనం చేయలేకపోతున్నా ప్రభా అని అనుకోవచ్చేమో కానీ ఆయన ఏమంటాడు నువ్వు నడువు నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను అంటాడు దేవుడు కదా అందుకే ఆయన భుజం మీద మనం ఆ ఆయన ఎత్తుకొని మనల్ని నడిపిస్తానంటున్నాం మరి అంత మంచి దేవుడు మనకు నడిపించే దేవుడు మరి మనము ఎక్కడ ఆగిపోకుండా మరి మనం సేవకి ముందుకు వెళ్ళాలా ఎందుకంటే మన కొరకు ఆయన మంచి కాబట్టి జాన్ టెన్ ఫోర్టీన్ లో కూడా అంటారు కదా ఐఎమ్ ద గుడ్ షెప్ల్ ఐ నో మై షీప్ అండ్ మై షీప్ నోస్ మీ ఇక్కడ కూడా సేమ్ చెప్తుంది జాన్ టెన్ ఫోర్టీన్ లో కూడా మరి ఆయన స్వరము విని మనం నడుచుకొని పోవాల నేనే గొర్రెలకు మంచి కాపరి తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును నేను తండ్రిని అలాగే ఎరుగుదును అలాగే నేను నా గొర్రెను ఎరుగుదును నా గొర్రెని నన్ను ఎరుగును చూడండి ఈ ఈ వాక్యం మీరు ధ్యానించండి మీకు అర్థం ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకా ఈ వాక్యం ఇక్కడి వరకే క్లోజ్ చేసుకున్నాం మరి జాంటన్ ఫోర్టీన్ లో చూడండి మరి ఆయన ఒకటే మాట అంటున్నాం మీరు నన్ను ఎట్లా ఎరిగి ఉన్నారు నేను కూడా నా తండ్రిని ఎట్లా ఎరిగిన కదా యేజు ప్రభు కూడా అంతే కదా ప్రతిది ఆయన గ్లోరిఫై చేసిండు ఎట్లా గ్లోరిఫై చేసిండే తన తండ్రిని ఆయన మహిమపర్చను ప్రతి విషయంలో ఏజ్ ప్రభు ప్రతి విషయంలో తన తండ్రిని మహిమపరిచును ఆయన కాలం క్లోజ్ అయ్యేంత వరకు ఆయన కాలం ముగిసినంత వరకు ఆయన దేవుని యొక్క చిత్తాన్ని తన తండ్రి ఏ విధంగా అయితే చెప్పినడు అవన్నీ చేసిండు యేసు ప్రభు కదా ఈ రోజు కూడా ఈ బైబుల్ ప్రకారంగా చూసుకుంటారేమో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అని చెప్పబడుతుంది ఈ వాక్యాల ఎట్లా చెప్పబడిన ఏచుకుల నామే చెప్పబడుతుంది అంటే చూడండి ఇప్పుడు మనకు తండ్రి యేజుప్రవే తండ్రి తండ్రి అయినా ఏచుప్రవే ప్రతిది మనకి యేచుప్రవే అని ఈ వాక్యం తెలియజేయబడుతుంది ఎందుకంటే ఆ యేసుప్రభు తన తండ్రి చెప్పింది ప్రతిదీ ఎట్లా గ్లోరిఫై చేసిండో ఎట్లా మహిమ అదే రీతిగా మన తండ్రి మనక ఆజ్ఞ ఇస్తున్నాడు ఆ ఆజ్ఞను అనుసరించి నడుచుకోండి ఆయన స్వరము వినండి అని ఆయన చెప్తున్నాడు నా స్వరము వినండి నా దగ్గరికి వెళ్ళండి నేను మిమ్మల్ని నడిపిస్తా అని కదా ఎందుకంటే ఆయన కన్నాడు మనల్ని కొన్నాడు రక్తం ప్రాణం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన స్వరము వినాలా మనం కూడా మన తండ్రిని మాయమపరచాల మరి దేవుడి చిన్న వాక్యం దించుకుందాం పరిశుద్ధ ప్రేమలు దేవా కృపాలి దేవాయూ ప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత హరులియ రజా పరిశుద్ధు సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందన ప్రభా దేవాతు మహిమా గణత ప్రభావం యుగ యుగ యొక్క నీకే చెరువు గాక దేవాచు ప్రభావ మరి వాక్యం చేస్తే మాట్లాడే నో ప్రభా దేవా మరి ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభావం నువ్వు ఇస్తేనే మాకు ఉంది కాబట్టి ప్రభా ఈ మా ఆత్మీయమైన జీవితం మేము ఎదిగింపబడన నీ వాక్యం విన్నది ప్రభా మే అది నడుచుకోని ఎలాగా సహాయం మా వల్ల అయితలేదు కానీ నీ సాయం చేత మాకు అవసరం ప్రభా నీ సాయం మాకు ఇవ్వండి ప్రభా నడుచుకోవడానికి ప్రభా మాకు సహాయం చేయని ప్రభా దే వాయసు నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచేయండి ప్రభా వెళ్ళినప్పుడు నీ మేము ఎక్కడ మోసపోదు ప్రభా ఎక్కడ మేము చిక్కబడడానికి వీలేదు ప్రభా దేవా దేవాయసు ప్రభా మా కాలం ఎంత వరకైతే ఉందో ప్రభా అంతవరకు నీ సత్యని మేము ప్రకటింపచేయాలా అన్ని కుల విధాలు మేము వెలిగింపచేయాలా ప్రభా దేవాసు ప్రభా దానికంటే ముందు ప్రభా మేము వెలిగింపబడాలా మేము ప్రతి విషయం వెలిగింపబడాలి ప్రభా ప్రతి నీకు మహిమకరంగా మేము జీవించాలి ప్రభా ఎందుకంటే ప్రభా నీ నామానికి మహిమ తీయడానికి ప్రభా దేవాసు ప్రభా మా క్రియలను సరిగ్గా లేకపోతే మార్చివేయమని ప్రార్థిస్తాం తండ్రి నువ్వు చెప్పిన వాక్యం ప్రకారం ప్రభా మేము నడుచుకోవాలా మా క్రియలను మార్చిపోయని ప్రభ మాలో ఉన్న కుళ్ళు కప్పుడే ద్వేషం మీష బాగా ఏది ఉన్నా తీసిపోయిన ప్రభ మాలో ఇంకేదైనా ఆయాచకరం ఉంటే తొలగించని ప్రభా మాకు చూపించిన ప్రభా నీ సరి ఒప్పుకుంటాం తండ్రి దేవాయ్ ప్రభా ఒప్పుకుందే మళ్ళీ మేము రిపీట్ చేయకున్న ప్రభా నీ యొక్క శిల్వ మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా ఎందుకంటే ప్రభా నీ శిల్వ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా మేము ఎలాంటి తప్పులు చేయ ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు కూడా విరిగినలిగిన దేవుడు ప్రభా మా కొరకు నీ మంచు నీ ఎంతో ప్రేమించిన ప్రభా దివా ప్రభా మా కొరకు ప్రభా నువ్వు సిల్వ పైన ప్రభా మళ్ళ విరవబడిన దివుడు ప్రభా కాబట్టి ప్రభా మేము కూడా అట్లా విరవబడాలా మేము నీ బిడ్డలము కాబట్టి ప్రభా నీలాంటి గుణ మాకు రావాలా మాకు అనుగ్రహించమని ప్రార్థులము మాకు సాయపు ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ఆత్మస్యత మాకు నడిపి కావాలా కడవరి వచ్చ కుమరించమని ప్రార్థిష్టం తండ్రి దివా కాదు ప్రభా ప్రతి బిడ్డకి ప్రతి ఆత్మ కూడా ప్రభా నీ సన్నిధిలో ఉండాలా నీ రక్షణలో ఉండాలా ప్రతి ఆత్మని కాపాడండి ప్రభ మా టీమ్ లో కూడా ప్రభా ఏ ఆత్మ రక్షించుకోవడానికి వీలదు ప్రభా ప్రతి ఆత్మని కాపాడండి ప్రతి ఆత్మని రక్షించండి ప్రభా దేవా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవ మేము పైన పాటిని వెతకాలా నీ వైపు మేము చూడాలా నీ సన్నిధిలో మేము మోహరించి ప్రార్థించడం మా శత్రుత్వము ఏదో కొన్ని ప్రభ ప్రతి బలహీనత పోయేంత వరకు కూడా ప్రభా నీ సన్నిధిలో మేము కూర్చొని ఉండాలి ప్రభ దేవా నువ్వు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా మం కన్నా దేవుడు ప్రభా మా కొరకు ప్రతిదీ చేసిన దేవుడు ప్రభ కాబట్టి ప్రభ మేము కూడా ప్రభావ నీ కొరకు ప్రతిదీ మేము చేయాలా దేనికి మేము భయపడద్దు ప్రభ నీ స్వాత మేము అంత గట్టిగా మేము ప్రభా పరిశుద్ధతలో మేము జీవించాలా పరిశుద్ధతో మాకు సహవాసం ఇవ్వండి ప్రభ మాకు సహాయపడమని ప్రార్థడం తండ్రి నీకే స్తోతము నీకేమనాలి తండ్రి ఇవా ఈ సుభ్రమ నీ గొర్రని స్వరము వింటుంది అని కాబట్టి ప్రభా నీ స్వరము మేము వింటాం మమ్మల్ని నడిపించండి మా తల్లొప్పులకు కావలి కాయండి ప్రభా ప్రతి బిడ్డ ఆత్మని కాపాడండి దివా ప్రభా ఇంకా ఎంతమంది అయితే ప్రభా హృదయం వేదన దుఃఖం చేత ఉన్నారు వారిని అందరూ తాకి ముట్టే స్వస్థపరచండి ప్రతి మీరు దర్శించి మాట్లాడండి ప్రతి ఆత్మని మీరు బలపరచండి ప్రతి వారు యొక్క సత్యని ప్రకటించాలి ప్రభా దివా మా దేశంలోనే ప్రతి ఒక్క విగ్రహ ఏచిక్ నామంలో కూలిపోవాల్సిందే ఏచు కృషి నామం మాజ్ఞిపించడం తండ్రి దివై నువ్వు సాయం చేయి ప్రభా ఇరుగు పొరుగు దేశాలను కూడా నువ్వు కాపాడండి ప్రభా ఇవన్నీ ఆకడ ఎంతో త్వరలో ఉందని నువ్వు సెలవించిన దేవుడు ప్రభా ప్రభ నీ రాకడ కోసం ప్రభా ప్రతి ఆత్మ రక్షింపబడాల ఏ ఆత్మ రక్షించుకోవడానికి వీలేదు ప్రభా ప్రతి ఆత్మని కాపాడండి ప్రభా నీ నీతిని సతనిప ప్రభా మేము ధైర్యంగా ప్రకటింపజేస్తాం మాలోండి మేము నడిపించమని ప్రార్థించాం తండండి మాయచ ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభ నీ రాక్కడ పర్యంతం వరకు మాలో నివసింపబడబడాల ప్రభా మాకు సహాయం చేయండి కృపా మమ్మల్ని నింపండి నీ యొక్క కృపలు మమ్మల్ని భాద్రపచుకో ప్రతి వారిని నీ యొక్క కృపలో దాచిపెట్టుకోమని ప్రార్థిస్తాం నీవే సాయం చేయని ప్రభావాతీ బిడ్డను కూడా రాక సిద్ధపరచుకోమని ప్రార్థిస్తాం తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ బెదర్ చేస్తారు కుటుంబాలందరికీ ఈ ఆరాధనలో పాల్గొనే వారికి అందరికీ ఇంకెంతమంది సకల పరిస్థితులకు ఆయన పిల్లలందరికీ సదాకాలం తోడింది బాగా ఆ మెయిన్స్ అండ్ సిస్టర్స్